దీన్ని ఇంకోసారి ఉన్నాం అఖిల వృత్తి ఆం సకలములైన బుద్ధివృత్తుల యొక్క సంఘయ సంఘులు అభావాశ్చ బుద్ధివృత్తుల అభావము ఏనా వ్యక్తి చెప్పండి నిర్వికారేణుకారేణన్యము చేసంపతి యోగో అసౌవితి చైతన్యము కూటస్థస్థము ఇష్టబడుతున్నది అన్వయ అఖిలవృత్నా సయ అభావాణయ అసౌస్థ ఇది ఉచ్యే సఖిలవృత్నా భావిత నిర్వికారేణస్థ ఇచ్చట్రిగుణ చైతన్య బాహ్యే తాంతరే ఐష్యం సంధి ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు ఘటముందండి ఘటము అంటే ఘట జ్ఞానమే ఘటము అంటే ఘట జ్ఞానమే ఘట జ్ఞానము అంటే ఘటాచార వృత్తివే కటాచార వృత్తి ఉంది చిరాభాష యొక్క ప్రతిఫలం అన్నా అది ఒక చైతనీయము యొక్క ఒక లెవెలు అయం ఘట అని మాత్రమే జ్ఞానము కలుగుతలేదు అయం ఘట అని జ్ఞానము కలిగి ఘటం మయా జ్ఞాత జ్ఞానము కూడా కలుగుతాం నా చేసే ఘటము అనే జ్ఞానం కూడా కలుగుతాం అంటే మొత్తం మీద ఘటంలో కోటస్థ చైతన్యము యొక్క ప్రభావం కూడా పడుతుంది కాబట్టి ఘటములో ఇప్పుడు రెండు రెట్లు చైతన్యం జరిగింది ఒకటి చిరాభాష ఘటాకార వృత్తి అవచ్చరణ చైతన్యము రెండు కూటస్థ చైతన్యము ఇప్పుడు సంధి ఉందనుకోండి సంధి అంటే ఘటాకార వృత్తికి పటాకార వృత్తికి మధ్యలో సంధి ఆ సంధిలో చిరాభాష అనేది ఏముంటుంది అక్కడ కేవలం కూటస్థ చైతన్యమే ఉంటుంది అది కాబట్టి గతం నుండి రెండు రెట్లు చైతన్యం ఉంది సన్నిహిండి ఒకే ఒకే లెవెల్ చైతన్యము రాలేదు అని అంటారు జనాలు డబ్బులు లెక్క పెట్టుకోవడానికి తప్ప ఇలాంటి లెక్కలు వేసుకోరు డబ్బులు వేసిపోగాలు తర్వాత బంధువులు మిత్రులు వీడు వచ్చారు వాడు రాలేదు వాడు ఇలా చేశాడు వీడు అలా చేశాడు ఈ లోపలికి చూసి అసలు లోపల ఏమవుతోంది దేహం లోపల ఏమవుతోంది మనస్సు లోపల ఏమవుతోంది తెలుసుకోవాలి మనం దేహం లోపల ఏమవుతోందో ఎప్పుడు దేహాన్ని చూడకపోతే దేహం లోపల ఏమవుతుందో మనకు చదివకుండా అప్పుడు వేదో అవుతుంది ఆయన కూడా డాక్టర్ దగ్గరించి డాక్టర్ దగ్గరికి ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి తప్పే వెళ్ళలేదు కానీ దేహమును పరిశీలించుకుంటూ దానివల్ల కొంత అవేర్నెస్ అలవాటు తీసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్లే సందర్భాలు తొమ్గుతాయి బుద్ధి ఏమవుతుంది బుద్ధి అన్నా మనస్తన్నా ఒక అర్థంలో చెప్తున్నాను నేను అంతఃకరణం దాంట్లో ఏమి గడబిడని చూసుకోవాలి కదా అంతఃకరణలో ఏమి గడబిడవుతోంది అని ఒక అతను చాలా టెన్షన్ లో ఉన్నాడు ఏదైనా టెన్షన్ అంత టెన్షన్ లో ఉన్నాడు అంటే ముఖంలో తెలిసిపోతాం ఇంత టెన్షన్ లో ఉన్నా ఏటో అని అడిగాను అవునండి ఇప్పుడు మీరు మాట్లాడి నేను చాలా క్రైసిస్ మీద ఎదుర్కొంటున్నాను అని అంటాడు అంటే ఈ రకంగా జీవితం కూడా క్రైసిస్ ఆఫ్ క్రైసిస్ ఆఫ్ క్రైసిస్ అలాగా అంతఃకరణము అల్ల కల్లోలంగా ఆందోళనలతో ఉండి ఉండడం ఉంటుట ఇది జనులకు సహజమైపోయింది ఒక నార్మల్ అయిపోయింది అలా ఉండకూడదు తప్పదే అసలు అదే దానికే సంసారం అంట అలా సంసారంలాగా ఉండకూడదు అంతఃకరణమును పరిశీలించడం అభ్యాసం అంతఃకరణమును పరిశీలిస్తూ ఉంటే అది కొంత శుద్ధము ఎలా శుద్ధమవుతుంది దాంట్లో ఉండే మాలిన్యం మనకి తెలుస్తుంది ఓహో దీని ఈ రకమైన దోషము వచ్చేది అని తెలుస్తుంది ఆ తెలిసినప్పుడు ఆ దోషం పోతుంది అప్పుడు అంతఃకరణము శుద్ధమవుతుంది అంతఃకరణం శుద్ధమైతే మీరు జీవితము సాఫీలుగా పోతూ ఉంటుంది ఏదో వచ్చే ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందుల్నే అది ఇబ్బందులు రాకుండా మీరు ఆపలేదు అది వస్తూ ఉంటే జీవితం కానీ జీవితం మొదలు ఆపలేస్తే సాఫీల్గా సాగుతుంది మరి కళ్ళు తాగిన కోతి బాధకు లాగా ఉండదు కళ్ళు తాగిన కోతిలాగా ఉండదు మనస్సు పెద్ద సాక్షిగా పోతాం మనస్సు సాఫీగా ఉన్నప్పుడు ఆరోగ్యం దేహం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అప్పుడు అట్టి మనస్సు నుండి మీకు మీ పూర్ణత్వం మీ పూర్ణత్వము మీకు అనుభవానికి వచ్చి మీరు జీవు ముక్తులై మోక్షాన్ని పూర్తించాలి చూడండి మోక్షం ఫార్ములా నేను ఎలా చెప్పేశాను చాలా సరళంగా మీ కష్టంగా చేతిలో పెట్టినట్టు చెప్పాను కాబట్టి మోక్షం అంత సింపుల్ ఎందుకో తెలిసిన మీ స్వరూపమే కనుక దేని అక్కడి నుంచి బయట నుంచి కొని తీసుకురాకర్లేదు ఏమీ చేయనక్కర్లేదు లేకపోతే మోక్షం కోసమే ఎక్కడికో ప్రయాణం చేయనక్కర్లేదు మీ స్వరూపమే కాబట్టి ఈ కథంతా ఏంటి చెప్పారంటే లోపల మీరు పరిశీలించటం అభ్యాసం చేయండి ఎంతసేపు వేదాలు అట్లా వసతి రావడానికి సాయంకాలం కాలక్షేపం బాగానే ఉంది అన్ని ఇంటికి వెళ్ళిపోవడం కాదండి స్వామీజీ ఊగిపోయాడు ఈ సాయంకాలం ఎలా గడపాలో మాకు అర్థం కావటం లేదు అని అలా చేయడం దాన్ని ఆ లెవెల్లో ఉప చేయండి దాన్ని ఆ లెవెల్కి కొంతమంది అలా చేస్తారు అలాగా స్వామిజీలో ఉన్నాడు కదా సాయంకాలం ఎందుకు చేయాలి ఆలోచన చేసుకోకర్లేదు నాలుగున్నర యొక్క ఉంటా కూర ముప్పు అన్ని వండేసి మూతలు పెట్టేసుకుని వచ్చేస్తే చక్కగా కాలక్షేప అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడికి ఆకలి కూడా వేస్తుంది ఆ వెతుకున్నది మనం వెతుకుని తినేస్తే పడుకుని గడిపోవచ్చు అమ్మా ఈ రోజు ఏం చేయాలనేటువంటి సమస్య లేకుండా పరిష్కారం అవుతుంది వేరే ఈ ఎక్కడికో పోయాడు ఏం చేయాలి వర్క్ చూడు అనే కాబట్టి వేదాంతాన్ని ఆ లెవెల్లో అట్లు పెట్టేయకూడదు ఆకలింపు చేసుకుని అది సాయంకాలం సాయంకాలం ఎంగేజ్మెంట్ ఆ సాయంకాలం ఏం చేయాలనే ఒకరి ఇక్కడికి రావడం క్లాసు వెళ్ళడం ఇంటికి వెళ్ళడం ఇది ఒక శోభ ఇది ఒక పండగ శోభ కాదు ఈ పండుగ ఇదే సంక్రాంతి ఇదే అనేక పండుగ ఇదే పండుగ దీన్ని మించిన పండుగ వేరే సత్సంగాన్ని మించిన పండుగ ఏమవుతుంది ఈ పండుగలు వల్ల దాన్ని అలాగే పెరిపోయకూడదు దాన్ని ఆకలింపు కూడా చేసుకుని కొంచెం అంతఃకరణమును ఒక స్థాయి పైకి పెట్టి పై తీసుకువెళ్లే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అంతేదాని అర్థం ఏమిటి లోపల ఏమి నడుస్తుందో లోపల ఏమవుతుందో కొంచెం పరిశీలించే లక్షణం చేయాలి ఇప్పుడు కలుపు వేసుకునే లోపల ఏం చేస్తున్నాడు వీడు అని అలాగే అవుతాను చూడండి ఆ రకంగా మీ లోపల గూడుపు కానీ ఏదో నడుస్తుందా ఏమిటి అవుతుంది లోపల అసలు వాటి దేవుని స్థాయి అది తెలుసుకోవాలి అది ఈ విచారమంతా ఆ దిశలో నడుస్తుంది పదోత్సం గటే దీన చైతన్యం యథా బాహ్య ంతరేషు అది త్రైష్యం సే ప్రకారీ బాహ్యే బాహ్యమంగ ఘటే ఘటములండి ద్విమ చైతన్యం రెండు రెట్ల చైతన్యము ఉండినో తే విధముగా ఆంతరే లోపల వృత్తిష్వీ ఘటాకార వృత్తి మొదలైన అంతఃకరణ వృత్తులందు కూడా చైతన్యం రెండు రెట్ల చైతన్యము ఉండు తందువలన త్ర ఆత్తి సంధిత వృత్తుల మధ్యలో సీ కంటే వైషల్యం తేటచల్ల నముట ఎక్కువ ఇప్పుడు మిమ్మల్ని ఎవరి ఘటన తెలిసిందా అని అడిగాననుకోండి ఆ తెలిసిందండి అని బాగా కలపే బాగా ఉంటా ఎవరి ఒక ఆలోచనకి మరో ఆలోచనకి మధ్యలో బ్యాట్ పోతుంటుంది అది తెలిసిందా అని అడిగాననుకోండి అది అలా ఉంటుందా అని అనుకుంటా అర్థమైందా మీకు కాబట్టి ఘటను తెలిసింది బయటం కంటు చూశారు బుద్ధివృత్తి ఆహారాన్ని పొందింది దాని నుండి చిత్తు ప్రతిఫలించి చిదాభాస అది కాకుండా ఘటస్య జ్ఞాత కుటస్థైతన్యం చేతను ప్రకాశింపజేయకూడతూ ఉంటుంది రెండు గట్ల చైతన్యం దాని నుండి జ్ఞానం విషయంలో ఎవరికి సందేహం లేదు ఒకసారి శంకరులు అన్నారు ఇక్కడ బ్రహ్మపుత్ర భాషలో ఉన్నప్పుడు అయం ఘట అన్న జ్ఞానం విషయంలో అయం ఘట అనే ఇది ఘటము అనే జ్ఞానం విషయంలో చార్వాకులు నాస్తికులు శూన్యవాదులు విజ్ఞానవాదులు తర్వాత యోగాచార్యులు సౌక్రాంతికులు వీళ్ళందరూ బౌద్ధులలో పెగలు మర్యాదితులు వైశేషితులు సాంఖ్యులు పూర్వమీమాంసకులు వేదాంతులు అందరూ సమానమైన అభిప్రాయమును కలిగి ఉన్నారు ఎవరికి భేదాభిప్రాయము లేదు అయంఘట అనే విషయంలో కదా కానీ అయం ఘట జ్ఞానం ఎలా కలిగింది ఈ లోపల అనే విషయంలో ఒకడికి ఇంకొకరికి పోలిక లేదు అర్థమైంది కదా ఎందుకంటే ఏం ఘట అనే ఘట జ్ఞానం విషయంలో చైతన్యం ప్రకాశం రెండు వ్యక్తులు ఉన్నాయి ఒక ఘట ఘటం అంటే ఘటా కాదు వృత్తి ఒక వృత్తికి మరో వృత్తికి గ్యాప్ లో ఏమి ఉంది అని అడిగితే గ్యాప్ లో సైలెన్స్ ఉందంటాడు వాయు అంటాడు ఇంకో హోటం వాయుడు అంటే శూన్యం సైలెన్స్ అంటే నిశ్శబ్దం ఆత్మ చేత చేతనే ఉందంటాడు మరొకడు ఆత్మ కట్ట భోక్తా అని ఒకడు అంటాడు కట్ట కాదు భోక్తను మరొకడు అంటాడు ఎవడికి తోచింది ఒకటి పెట్టాడు ఆ లోపల ఉన్నదాని విషయంలో ఎన్ని ఉత్పత్తి పక్తులు అంటే ఎన్ని భేదాభితాలు బయట ఉన్నదాని అసలు ఇష్యూ లేదు అంటే బయట ఉండే ఘటన విషయంలో రెండు రెట్ల చైతన్యం పడుతోంది కాబట్టి వాడికి సందేహం లేదు లోపల ఉండే సంధి దగ్గర హాఫ్ చైతన్యమే ఇది రెండు రెట్లయితే అది ఒక్క చైతన్యమే పడుతోంది కాబట్టి అక్కడ వైషధ్యము అంటే తేట చల్లమగుట విషదముగా అక్కడ తక్కువ పడింది అక్కడ పూర్ణి భేదాభిప్రాయాలు పుట్టుకొచ్చినాయి మళ్ళీ యథాయే ప్రకారముగా నైకే బాహ్యే బయటముండే ఘటే ఘటము నుండు చైతన్యం రెండు రెట్ల ఎగుకొ విధముగా ఆ లోపల మనోవృత్తులందు కూడా ద్విగుణ చైతన్యం రెండు రెట్ల ప్రకాశము ఉన్నది తా అందువలన తప్ప ఆ బుద్ధివృత్తులందు సంధిక బుద్ధివృత్తుల మధ్య నుండే సంధి కంటే అధికం అధికమైన అన్వయ్యే ఘటే ద్విగున చైతన్యం ఓకే త తిష్వచైతన్య తైష్యం టే ద్విగుణ చైతన్య్యుత్తిష్వీ వైషల్యం సో కోస్థ చైతన్యాన్ని గురించి కోటస్థైతన్య ఒక చిన్న మెడిటేషన్ ఒకటి అభ్యాసం చేద్దామ ఎడ్యుకేషన్ అనగానే నడుము రిటాడుగా పెట్టి కూర్చుండ కూర్చుండాలి కన్నులను మూసి ఉంచాలి ఎలా మూస్తారో తెలుసునా నిద్రపోయేటప్పుడు ఎలా మోస్తారో అలా మూస్తారు అంటే సహజముగా రంగులను మూసి ఉంచుతారు అక్కడ ఒత్తిడి ప్రషలేని ఉండదు తర్వాత నడుము నిటాదుగా పెట్టమంటే టైట్ గా పెట్టారా ఏమి టైట్ గా ఉండకూడదు నిటాడుగా ఉండాలి అని టైట్ గా ఉండకూడదు నిటాదుగా ఉండో లేదో అనే సందేహం కూడా వద్దు నిటాజుగానే ఉంటుంది అంటే మనస్సులో వచ్చేటువంటి ఈ రకమైన చలనమును పరిహరించటం కోసం నేను అలా చెప్పాను తల యొక్క బరువు ఫీల్ కాకుండా ఉండాలంటే కొంచెం తల ముందుకి పెట్టాలో చూసుకోండి ఓకే సార్ ఎందుకు ఉన్నట్లయితే భుజములపై తల బరువు అనిపించదు తర్వాత భుజములు చేతులు చాలా లూజ్ గా పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం దేహమునంతరం ఒక్కసారి స్కాన్ చేసుకుని పై నుంచి కిందకి కింద నుండి పైకి ఒకసారి చూసి ఎక్కడా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి ఎక్కడా ఒత్తిడి లేదు దేహము విశ్రాంతిగా కదలిక లేకుండా మీరు ఓపిక పట్టండి నేను ఆ ఎరుకను బిల్డప్ చేసుకుంటూ వస్తున్నా మీకు ఆ ఎరుక ఈ పాటికి అనుభవానికి వస్తూ ఉండి ఉండాలి తర్వాత మనస్సులో సంకల్పములు కూడా ఇవన్నీ ఉండవు అది కూడా మీకు అనుభవానికి వచ్చి ఉండాలి అంటే లో ఉన్నాను నేను ఎరుకలే ఉన్నాను ఆ ఎరుకలో ఇదిగో ఈ దేహము తెలుస్తూ ఉంటుంది దేహంలో ఏదైనా ఎక్కడైనా ఏ భాగంలో ఉన్నాయి ఏదైనా స్ట్రెస్ వస్తుంది ముక్తి ఏమైనా ఉందా ఎమ్మెల్యేలు శాంతముగా విశ్రాంతిగా ఉంటుంది వెరణ ఈ దేహం వల్ల ఎలా ఉండి పాదములు పైన మోకాళ్ళు తొడలు పొత్తి ఛాతి చేతులు భుజములు నీడ తల ఈ విధముగా ఒక అమరిక ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి అలా అమరికా ఉన్నది అయితే చిత్రం దేహంలో ఎక్కడైనా మధు తెలుస్తుందా అదే మధువేమీ అనుపించటం లేదు భారము అనేది ఏమి అనిపించటం లేదు అంటే దేహం నుంచి మించుగా బాగానే ఆరోగ్యంగానే ఉందని తెలుస్తోందిగా మోగున్నాయి అదే నా ఇప్పుడు ఈ దేహంలో ఈ ఉపాధిలు చాలా సెన్సేషన్స్ ఇంద్రియ జ్ఞానములు ఏమైనా ఉన్నాయా అబ్బాయి ఎందు కాదు ఉమాయమో మళ్ళీ ఒకసారి చూడండి చీక్ అయితే లేదు కళ్ళు మూసుకుని ఉన్నాయి కనుక శబ్దములు కూడా దేహం నుంచి ఏమీ రావడం లేదు మీరు దేహం మీదే ధ్యాస పెట్టారు నిశ్శబ్దముగా శబ్దము అనేది చేయటం లేదు కదలిక కూడా లేదు ఇక రసము గంధము లేవు స్పర్శ ఉంది ఆ స్పర్శ కూడా ఎలా ఉందో గమనించండి అంటే ఇప్పుడు ఆ ఎరుకలోకి స్పర్శ వచ్చింది స్పర్శ కొంత వేరు వేరుగా ఉంది పాదముల కింద స్పర్శ ఒకలా ఉంది అవికి వస్తుంటే చర్మమునకు వస్త్రములతోడి స్పర్శ ఉన్నది కుర్చీతోటి దేహమునకు స్పర్శ కూడా అది కూడా ఉన్నది అది కొంత భిన్నముగా ఉన్నది ఇవన్నీ స్పర్శలు అయినా వాటిలో ఒక సూక్ష్మమైన తేడాలు కనపడుతూ ఉన్నాయిగా ఇంకా కలిపిస్తే శ్వాస రాష్ట యొక్క సున్నితమైన స్పర్శ తెలుస్తాం ఇంకొంచెం పైన కనురెప్పల స్పర్శ కనురెప్పలకి స్పర్శం మీద ఆ స్పర్శ తెలుస్తాం అంటే దేహము దేహము నుండి వచ్చే సెన్సేషన్స్ ఇంద్రియ జ్ఞానములు ఇవన్నీ కూడా ఎరుక అది నేనే అట్టి నా స్వరూపమైన ఎరుక ఎందు ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి చిత్రం ఈ ఎరుకలో తెలియటం ఉన్నది కానీ వికారమేమీ లేదు నిర్వికారము కాదు ఉన్నదే ఆహా నిర్వికార జ్ఞానం అన్నమాట ఈ ఎరుక మామూలుగా లోకంలో ఇవ్వేమో తెలుసుకుంటున్నప్పుడు ఇవ్వేమో వికారాలు పుడుతూ ఉంటాయి ఈ ఎరుకలో వికారమైతే లేదు చాలా గొప్ప విషయం ఆశ్చర్యం వండాలి అంటే వికారములు లేని జ్ఞానము రుకా విశ్రాంతిగా కూర్చుండి మెల్లగా కర్నూలు తెరంగు ఇది ధ్యానం ఈ ధ్యానంలో వారి సంకల్పాలు జుమించి లేవలే ఒకసంత మనస్సు ఎట్లు ఉంటుంది నిద్రలో కూడా ఉంటుంది ఒక చిన్నంత మనస్సు మీ పేరు పెట్టి పిలిస్తే నేను నిద్రలో వచ్చాడో అంటే నిద్రలో కూడా ఓ అనువంత మనస్సు ఉంటుంది అలాంటిది ఇది దేహము ఇది సెన్సేషన్ అన్నప్పుడు ఒకసంత మనస్సు ఉంటుంది అసలే ఉండదని నేను అంట మొత్తం మీద మనసు శాంతంగా ఉంది అది అంటే ఎరుకలో దేహము ప్రకాశించింది దేహము తెలిసింది ప్రకాశించింది అంటే వెలిగిపోయిందని అది తెలిసింది కానీ ఆ ఎరుకకు ఆ దేహమునకు మధ్యలో వృత్తుల్ని గమనించడం చిండే మీరు టెక్నికల్ గా నన్ను తప్పు పట్టద్దు చిన్న వృత్తులు వృత్తుల సంసారం గురించి ఆలోచనలు ఏమీందా ఒక శాంతి వృత్తుల యొక్క శాంతి శాంతి అంటే చల్లారంట వృత్తుల యొక్క కోలాహలము చల్లారిందా లేదా ఇదో వర్షం కురించి తెలిసినట్టుగా అనిపించిందా యొక్క కోలాహలము చల్లాడింది తర్వాత తెలుస్తోంది కానీ వికారము లేదు అది గమనించారా ఎన్నికాలమే తెలియక తెలుస్తోంది కానీ వికారం ఆ నిర్మికాల చైతన్యము దానిపైరే కూటస్థాము అది నిర్మిత మాటకి కూటస్థ పర్యాయ కూటస్థ అంటే చలనము లేకుండా నువ్వు అంటే వికారములు లేకుండా ఆ కోటస్థి ఈ ఎంకను కూర్చుని ఎక్స్ప్లైన్ చేయొచ్చు అలా ఎక్స్పాండ్ చేయొచ్చు చేద్దాం వస్తున్నాయి ఎక్స్పాండ్ చేసినప్పుడు చుట్టూ ఉన్న పరిసరములము కలిగి ఉంటా పరిసరములంటే ఏముంటాయి కలిగిపోతున్నారంటే రూపములైతే ఉండవు శబ్దములుంటాయి అక్కడ బస్సులో ఉండేటట్టు ఎవరో ప్యాకర్ వేసినట్టు ఎవరో మాట్లాడుకుంటున్నట్టు ఇలాంటి శబ్దాలు ఉంటాయి లేకపోతే క్లాసులో ఎవరూ తెలిపోతున్నట్టు ఇలాంటి శబ్దాలు ఎవరి వచ్చేటట్టు మరొకటికి దగ్గు వచ్చేటట్టు ఇలాంటి శబ్దాలు ఉంటాయి ఆ శబ్దంలో ఎనుకలో తెలుస్తూ ఉంటాయి అప్పుడు ఎనుకకి ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు ఆ ఎనుకని ఇంకా ఎక్స్ట్రాండ్ చేయొచ్చు ఆకాశము తెలుగుతా ఆ తర్వాత మనస్సుపై ప్రసరించబోయవచ్చు మనస్సును కలిసి మనస్సు ఏమన్నా ఒత్తిని వచ్చుతున్నాయా వచ్చినవి పోతున్నాయి మీరు మనస్సును పరిశీలించిన ప్రారంభిస్తే అక్కడ మనస్సు ఉండనే ఉండదు ఏమంటే దేహాన్ని పరిశీలించి దేహాన్ని ఎదుకలో పెట్టినప్పుడే పోయిన మనస్సు తీరా మనస్సునే మీరు పరిశీలిస్తే ఇంకేమి ఉంటుంది అసలే ఉండదు ఇప్పుడు అసలు మనస్సు ఉందనే అనుకోవాల్సి వచ్చింది అప్పుడు అది కూడా ఉండదు శాంతమై ఆ ఎరుక ఎందుకు గెలిచి ఉంటుంటా దానివల్ల ఏముంటుందో తెలుసు అది ఎందుక ఒక విస్తారము మీకు అనుభవం కోసం ఇప్పుడు ఏంటో నా అనుభవం ఇవ్వగలను నా ఒళ్ళు నా శరీరము నా కాళ్ళు నా మోకాళ్ళు మోకాళ్ళ ముప్పులు నేను నా ఇల్లు నా వాకిలు నా భోజనం నా భార్య నా భర్త నా డబ్బు అదే కదా ఎక్కడా విస్తారం ఉందా ఉంది తప్ప విస్తారం కదా కానీ ఎరుకలో ఎంత విస్తారం చిన్న చూ నాది లేదు అక్కడ ఏము లేదు నాది లేదు ఎరుకలో ఒక విస్తృతి నేను నాదే లేని బంధం కుంచుకుంటీనెస్ అది లేకుండా ఉంటా ఇంకా విస్తారం ఉంటే వేరే ఏముండదు రేపు అలాగే పెరుగుతూ ఉంది లేదు మేము నాది లేకుంటే ఆ విస్తారం దానికి హద్దు లేకుంటా విస్తారం యొక్క విస్తృతి అదే అనే ఎనుక యొక్క విశిష్టతి లేక విస్తారము అది పెరుగుతుంది క్రమంగా మెడిటేషన్ చేస్తుంది ఎదుక యొక్క లోటు తెలిసి లో నిర్వికారము వికారములు వికారములనే సూపర్ఫిషియల్ ఎఫెక్ట్స్ జగత్తు మన బుద్ధి మీద వేసేటువంటి ప్రభావము అది అలా గమ్ముతూ ఉన్నాయి నమ్ముతూ ఉండేది పోతాయి పోతాయి కొత్త అలా కొత్తనే ఉంటుంది సంసారం లేదా ఇక్కడ నిర్వికారము ఎరుక వికారము లేదు దట్ ఈజ్ డేట్ ఆ భేదము లేదు అది ముక్కలు లేవు అఖండ డెట్ ఆ ఎరుకలే దైతం లేదు బుద్ధుల వైద్యం గుర్తులు ఒకటే ఘటన లేక దాన్ని బట్టి వికారములు ఎదుగు వస్తాయి ఆ ఎదుకలో దైవము లేదు ఆ ఎదుకయే దైవం అది దాని యొక్క లోటు కాబట్టి ఆ ఎరుక యొక్క విస్తారము దాని బెట్ యోగు ఇది మీకు అంతగంతకు అధికారికంగా అనుభవానికి వస్తుంది జీవముక్తి అని అంటే ఇక్కడ వ్యాఖ్యానంలో మీరు గమనించాల్సింది ఏమిటంటే ఆత్మవిచారం అనే దాంట్లో ట్రావిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే కన్ఫ్యూజన్ లేకుండా వివేకపూర్వకముగా విషయము తెలియటైగా మాత్రమే గగదు అంతే తప్ప ఇక్కడ ఇది పదిసార్లు గతం అది ఇరవై సార్లు ఇక్కడ ఈ గతం అక్కడ ఆ స్నానం ఇక్కడ ఏ కూర్ కర్మల యొక్క బంధము లేదు తర్వాత ఇక్కడ ఈ మహిమ ఉన్నది ఇక్కడి నుంచి అక్కడే పైకి లేచింది పైకి లేచింది మళ్ళీ కింద కూడా తీంది ఇలాంటి ఊహాపోహలు మీకు ఎదురు శుద్ధమైన ముందుకారమైన మహిమలు అనే మాట లేదు మహిమలు ఏ విషయం మీకు తెలుస్తుంది అదే మహిళమైతే కదా ఆది మహిమంతే అంతే తప్ప లోకంలో మతం పేరుతో చలామణి అయినటువంటి మహిళలు ఇవ్వండి అంత క్లారిటీ అని తెస్తాయి వివేకము అద్దర్మో ముఖం తెలుస్తూ ఉంటుంది దీన్ని జ్ఞానము ఈ జ్ఞానం యొక్క రహస్యం ఉంటుంది ఆ బోధ మంచిదేట నిద్ర వచ్చిందంటే మనస్సు కొంత విశ్రాంతి అవసరమైనది ఆ విశ్రాంతిని అది చెందినది కాబట్టి నిద్రని దూరం చేయాల్సిన అవసరం లేదు అది ఎదవుతాయి దూరం అని అనుకోవచ్చు అది వెల్కమే మళ్ళీ తెలియదు అప్పుడు మళ్ళీ ఎదుర్కొని కొనసాగించవచ్చు ఆ విధంగా ధ్యానము ఇంకా ఇంకా ధ్యానం చేస్తూ ఉండాలి ధ్యానం లేకపోతే సంసారం మనల్ని లింగేస్తుంది అయినా మనం ఆ వెంపులో ఉండిపోతాం దాని నుంచి బయటకు రాలేకుండా అయిపోతాం కాబట్టి ధ్యానం ఎప్పుడూ అవసరం శ్లోకం చైతన్యం థాబాహ్యే తరేస్తా ఐషద్యం సోకం కొంత ప్రోగ్రెస్ చేశాము ఇప్పుడు తరువాతి శ్లోకము నైష్క్య సిద్ధావ్యే ఆచార్యై స్పష్టమీరిత సామానాధిక్యమతో స్థుత ఒక టాపిక్ ఉందండి చైతన్యము ప్రతిఫలనము చిరావాస కూటస్థ ఇది గత మూడు నాలుగు క్లాసుల నుంచి ఊళ్ళు దానిగా ఆడినట్టుగా చాలా రాపిడి చేస్తున్నాము మొత్తానికి ఒక ఫలముడు అడిచినది అక్కడికి టాపిక్ అయింది దాని నుంచి ఇంకొంచెం నెక్స్ట్ టాపిక్ లోనే అడుగు వేస్తున్నాడు ఆచార్యుడు వేసిన ఏమంటున్నాడు అంటే ఇంతవరకు మీరు ఏదైతే చదువుకున్నారో దీన్ని సురేశ్వరాచార్యులు నైష్కర్మీ సిద్ధిలో సరిగ్గా ఇలాగే ప్రతిపాదించినారు అని సురేశ్వరుణ్ణి ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాడు మీరు మీరేం నైష్కర్మీ సిద్ధి మీకు కొత్తగా సురేశ్వరాచార్య నైష్కర్మీ సిద్ధి అంటే ఓహో అనుకోవడమే తప్ప కాబట్టి ఎప్పుడైనా నైష్కర్మయ సిద్ధి మంచి పుస్తకం ఉంది నేను బెంగళూరులో కూర్చొని నైష్కర్ సిద్ధి చూశాను అప్పుడు అనుకున్నా డైమండ్ పాయింట్ లో ఎప్పుడైనా పాఠం చెప్తే బాగుంది అక్కడ ఒక స్వామి ఉన్నారు ఆ స్వామి ఉన్నాడు స్వామిజీ మీరు నైష్కర్య పాఠం చెప్పండి చెప్తారులే అన్నా కాబట్టి ఎప్పుడైనా అది కూడా చూద్దాం ఇంతవరకు మనం చదివింది నైష్కర్య సిద్ధిలో ఉన్నది అంటున్నారు అవచ్చట నైష్ణ్య సిద్ధం అచార్యై స్పష్టం కీరికం సామానాకరణ్యమూ త నైష్కర్మ్య సిద్ధ అతి నైష్కర్మ సిద్ధి అనే గ్రంథమునందు కూడా ఆచార్య సురేశ్వరాచార్యులచే ఏం ఈ ప్రకారముగానే ఈ రీ చెప్పబడేది పవం సుధి అంటే అంటే ఒక ఉత్సాహం కలుగుతుంది నేను చెప్పి ఇందాక ఆఖండాల నుంచి మహారాజు ఎలా చెప్పారు నేను ఎందుకు చెప్పాను అది చెప్పే ఓహో అలాగే ఒక అలాగే విద్యానంద స్వామి ఆయన కంటే చాలా సీనియర్ సుధేశ్వరాచార్యులు వీళ్ళందరూ సాదర్యాచార్యులే కాబట్టి సుధేశ్వరాచార్యులు నైష్కర్ణ్య ఇదే విధంగా ఇస్తారండి అని అని అక్కడికి అది ఆ టాపిక్ పుట్టితే కొత్త టాపిక్ కొత్త టాపిక్ ను రెండో లయం నుంచి ప్రారంభం ఈ టాపిక్ ఏంటంటే అహం బ్రహ్మ స్నేహం ఉంది కదా ఇప్పుడు కోటస్థ చైతన్యమే బ్రహ్మ అని చెప్పాను కదా సరే కోటస్థ చైతన్యం బ్రహ్మే కానిందు నా అది కదా అంటే చూసుకోలేదు బుద్ధివృత్తికే తెలివిపోయలే ఘటము అది ఉందా కాదు ఘటమును తెలుసుకుని మళ్ళీ అవి విధులు పెట్టి పటములు తెలుసుకుని అభివృద్ధిని పెట్టి మనోధాన్ని తెలుసుకుని ఇలా ఎప్పుడు పుట్టి చొచ్చు స్వస్థ ఉండే వృత్తి అవి ముందా ఆ వృత్తి ఎందుకు ప్రతిఫలించి వృత్తికి మాత్రమే పరిమితమై ఉండే చిరాభాష అది ముందా అంటే అది నేను అంటాడు బైకి అక్కడ వస్తుంది బైకి మీరంతా వేదాంతం అన్నారు కాబట్టి కాదని మీరు చెప్తున్నారు చూడండి మీరు మీరు అద్దమునే గనపడ్డారు అద్దంలో ఒక ప్రతిబింబం ఉంది అది మీరా కాదు కదా మీరు బుంబమా ప్రతిబింబము అలంకారం ప్రతిబింబాన్ని చేస్తారా బింబాన్ని చేస్తారా ఇప్పుడు అద్దంలో ముఖం బాగా కోసం అద్దంలో ముఖానికి క్లిన్ పట్టిస్తారు మీరు చూసింది అద్దంలో వెళ్ళడం కదా అద్దంలో ప్రదం చూస్తున్నారు కదా మరి క్రీము దానిపై పెట్టండి క్రీము పౌడరు గొట్టు మరొకటి మరొకటి కాపుకా దానిపై పెట్టండి బిమ్మానికి పెడుతున్నాడు అంటే అది నేను కాద్యా ఇది నేను అది కాదు నేను అలా కాదు అంత బుద్ధవంతున్నాను మరైతే బుద్ధి బుద్ధిలో ప్రతి ఫలి చైతన్యం ఏమన్నారా లేకపోతే ఏది ప్రతిఫలిసిందో అది లేనవుతారా ఆ కూటస్థ చైతన్యం ఉండాలి తప్ప ఈ ప్రతి ఫలిత చైతన్యం నేను కాను అంటే ఇప్పుడు ఎక్కడికి చేయలేరు ఆ కూటస్థ చైతన్యమే బ్రహ్మా నేను ముందే చెప్పాను ఎక్కడికి చేయలేరు అహం బ్రహ్మా స్వీకి ఈ అహంబ్రహ్ మహాస్మికి ఎలా చేరారు అదిగో అదిగో బ్రహ్మానికి చేరరా లేదా ఇది కాదు ఇది కాదు ఇది కాదని చేరలేరా కాబట్టి అహంబ్రహ్ మహాష్మిలో పాజిటివ్ గా ఒకదాన్ని పట్టుకోవడం ఉందా లేక తిరస్కరించటము ఉన్నదా తిరస్కరించుటే కాద కాబట్టి బాధార్థత్వం అస్తార్థత్వమే బాధ అంటే తిరస్కరించడం బాధ అనే ఇప్పుడు బాధ అనాలి బాధ అనుకోవడం ఆ ఒత్తుని ఇటు పెట్టకూడదు తర్వాత కొంతమంది బాధ అంటారు అలా కూడా అనుకోవడం బాధ్యతల ఒత్తు బాధ్యుల ఒత్తు బాధ ఓకే తర్వాత ఆ ధా కొత్తలో చుక్క పెట్టకూడదు ఇవన్నీ మనస్సుకి క్లేశాన్ని కలిగిస్తాయి ఈ మధ్యన అశ్వమేధం మనో సినిమా ఉంటుంది ఈ సినిమా నాకేం తెలుసు నాకు ఎలా తెలుసుంటే ఆ పిల్లర్స్ ఉంటాయి చూడండి మెట్రో పిల్లర్స్ సికింద్రాబాద్ అశ్వమేధం అశ్వమేధం అని ఆ ధమ్లో కొత్తలో చుక్క పెడతాడు ఏంటి అని ఎక్కడ కలపండి వాడు ఎవరినైనా కనపడితే ఓ మొట్టిగా చూసి ఆ చుక్క ఏంటి వాడిని కలకాయి అని కోప్పాలంటే కృష్ణ గ్రంథాలయము దగ్గర చుక్క అది గ్రంథాలయము గ్రంథాలయం కాదు గ్రంథ్ అంటే ముడుగు అక్కడ గ్రంథ స్తకాలు ఉంటాయి అక్కడ చుప్పబెట్టడం ఇక్కడ అక్షనా చుప్ప పెడతాడు ఇలాంటి పొరపాట్లు చేయకూడదు బాధ అర్థమండి అన్న ఒక్కసారి బాధ బాధ అనే పదానికి రెండు అర్థాలు సంస్కృతంలో రెండు అర్థాలు ఒకటి నొప్పి రెండు త్రోచిక్ష్యుట తిరస్కారం బాధించుట వేదాంతంలో బాధ నెత్తయా తిరస్కారమా తిరస్కారం అంటే సత్యాన్ని తిరస్కరించము అసత్యాన్ని తిరస్కరి ఎవరు మీకు అసత్యాన్ని తిరస్కరించటెందుకు సత్యాన్ని పట్టుకోండి దీన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు వేదాంతం నిహందలతో మహారాజు ఎవరైనా తెలుసునండి సత్యాన్ని పట్టుకోవడం అంటే ఏమి ఉండదు సత్యముదే మూడు నుండి నువ్వు పట్టుకుంటాం నువ్వు నిహంగతావా మూడు నువ్వు పట్టుకోలేవు అసత్యాన్ని అసత్యమని గుర్తించి విడిచిపెట్టడమే ఉంటుంది ఆయన ఇంకా ఏమంటాడంటే ఎప్పుడైతే నువ్వు అసత్యమును గుర్తుపట్టి విద్ది పెట్టేస్తావో అప్పుడు నువ్వు ఆల్రెడీ సత్యము యొక్క పలుష్పందంలోకి వెళ్ళిపోతావు నువ్వు సత్యాన్ని పరిష్కే ప్రయత్నం నువ్వు చేసి లేదు లేదు నువ్వు సత్యం యొక్క పరిష్కందంలో వెళ్తాం వెళ్ళిపోయి నువ్వు చేయాల్సిందల్లా అంచేతనే నేను ఒక్క మాట చెప్పేసి ఈ రోజుకి క్లాసు ముగిస్తాను మీరు పెద్దలు ఇంటికి వెళ్ళి ఆలోచించండి అంచేతనే జ్ఞానమనేది జ్ఞానము కదా జ్ఞానం కాదు అసత్యము యొక్క జ్ఞానం కాద అంతేకాకుండా సత్యం ఉండదు నథింగ్ వేస్ నాలెడ్జ్ ఆల్ నాలెడ్జ్ ఈ ఓన్లీ దట్ ఆఫ్ ది అంటీరియల్ ఇప్పుడు అదే కదా అని చెప్పారు నేను దేహము ఘటము దేహము బుద్ధి దృష్టి బుద్ధి ఏమీ నేను కాదు అసత్యమును తోచుకుచ్చుటే అనుకుంటుంది కాబట్టి జ్ఞానం అంటే ఆ జ్ఞానములో విషయముగా తెలుసుకొనిట అనేది ఉండదు ఇక్కడ తెలుసుకునుట ఏది సత్యము కాదో దానిని మాత్రమే తెలియట అనేది ఉంటుంది సత్యమును తెలియట అనేది ఉండదు సత్యంలో విలీ సత్యములో యొక్క పరిశ్రమలోకి వెళ్ళిపోయి సత్యంలో విలిచి ఉండడమే ఉంటుంది అంచనే మీకు ఎప్పుడైనా మెడిటేషన్ చేసేప్పుడు ఏమీ తెలియని స్థితి నష్టతే అది అధీష్టమే తప్ప దాంట్లో దోషమైంది లేదు అది కావలసింది అదే ఏమీ తెలియని స్థితిలో మొదటి ఆస్పెక్స్ ఉంటాయి పది నిద్రపడుతుంది పని మంచిదేగా నిద్రను మించిన ఆశీర్వచనమే ఉంది నిద్ర ఆనంద స్వరూపం నిద్ర పరమాత్మ స్వరూపం కాబట్టి నిద్ర వచ్చిందానికి అయ్యేవాళ్ళు అని మీరు అనుకోని ఉంటుంది అది నిద్ర కాదండి అక్కడ తెలియాల్సిందేమీ లేదు కాబట్టి ఏమీ తెలియకుండా ఉండిపోయాము అన్నారనుకోండి ఇక్కడ ఏంటి అదే ధ్యానం ఈ విషయాలన్నింటినీ కూడా మనం మళ్లీ క్లాస్ లో పరిశీలిస్తాం అప్పుడే వీకెండ్ వచ్చింది చూడండి వీక్స్ ఎలా బరిలుతున్నాయో గమనించారా శనివారం ఆదివారం మిగతా క్లాసులు మా సోమవారం ఇక్కడ ఈ క్లాస్ ఉంటుంది పంచదశి మంగళవారం మలాడ క్లాసు కూడా ఉంటుంది